ఉన్నాయా సచేతనమై ఉన్నాయా అచేతనమై ఉన్నాయా అచేతనమై ఉన్నాయా ఇది నిద్ర అంటే చూడండి మన వాళ్ళు నిద్రని ఎంత చక్కగా చెప్పారు అర్థమయ్యేటట్టు ఏమండి నిద్ర గురించి చెప్పండి అంటే ఇంత చక్కటి ఉపన్యాసం చెప్పారు ఏమయ్యా నిద్ర అంటే ఏమిటి నీ లోపల ఈ కేటగిరీలు ఉన్నాయి బాబు ఈ ఆరు కేటగిరీలు సచేతనమై ఉన్నాయి అనుకోండి అప్పుడు అది కళ ఈ ఆరు కేటగిరీలు వ్యవహారంలో కూడా వచ్చేయండి అప్పుడు మెలకువ ఈ ఆరు కేటగిరీలు అచేతనమే ఉన్నాయండి అప్పుడు నిద్ర ఏమండి అచేతనం అన్నప్పుడు చైతన్యం ఉంది సచేతనం అన్నప్పుడు చైతన్యం ఉంది సరే వ్యవహారం అన్నప్పుడు ఏకంగా కదులు కళ్ళబదు కళ్ళ దొరకకుండా మరి ఇప్పుడు చైతన్యం ఉందా లేదా మూడవ స్థలలోను అనుస్యూతంగా ఉన్నది చైతన్యమే కదా మూడవ స్థలలోను అవు అనుస్యూతంగా ఉన్నది ప్రకాశమే కదా మూడవ స్థలలోను అనుస్యూతంగా ఉన్నది సాక్షే కదా మూడవ స్థలలోను అనుస్యూతంగా ఉన్నది నేనే కదా సత్తు కదా అది అది తురియం కదా మరటి తురియనిష్ట పొందటం కదా సోహం భావేన పూజయే తంటే చూడండి అజ్ఞాన నైర్మాలిన్యం సోహం భావేన పూజ ఈ దేహమే దేవాలయమని జీవుడే బ్రహ్మమని నీకు ఎప్పుడు తెలిసింది సుర్యనిష్టలో తెలిసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఇది బయట నుంచి ఎలా తెలుసుకోవచ్చు అంటారా అంటే జపయజ్ఞం ద్వారా తెలుసుకోవచ్చా ద్రవ్యయజ్ఞం ద్వారా తెలుసుకోవచ్చా ఇంద్రియ నిగ్రహ యజ్ఞం ద్వారా తెలుసుకోవచ్చా అంటే ఈ మూడు అశక్తములు ఇవి తెలుసుకోలేవు ప్రిపేర్ చేస్తే కాకపోతే గెట్ రెడీ గిన్నె కడగడానికి పనికొస్తుంది ఇవన్నీ ఏమిటంటే గిన్నె గడవ వంట చేసే ముందు గిన్నె గడుగుతారు కదా అట్లాగే గిన్నె గడగడానికి పనికొస్తుంది పాత్రశుద్ధికి పనికొస్తుంది ఏమిటి ద్రవ్యయజ్ఞం కాని జప యజ్ఞం కాని ఇంద్రియ నిగ్రహ యజ్ఞం కానీ చేయాలి ఈ మూడు చేసిన తర్వాత స్వాధ్యాయ యజ్ఞం చేయాలి స్వాధ్యాయ యజ్ఞం చేస్తే ఈ ఆరు కేటగిరీలు నీలో ఎలా ఉన్నాయో తెలుస్తాయి ఏ ఏ చూరు పట్టుకుని వేలాడుతున్నాయో ఈ ఆరు కేటగిరీలు తెలుస్తాయి పూర్వం మండువాయుళ్ళు ఆ మండువాయుళ్ళకి అన్ని వైపులా చూర్లు ఉంటాయి నాలుగు పక్కలా చూర్లు ఉంటాయి ఇలా కట్టేవాడు మధ్యలో హాలు ఉండేది చుట్టూదా గదులు ఎంట్రెన్స్ అన్ని పక్కల నుంచి ఉండేవి అందరూ అవసరమైనప్పుడు మధ్యలో హాల్లోకి వచ్చేవాళ్ళు అందరితో పని లేనప్పుడు ఎవరు పనిలో వాడు ఎవడు ఎవడు గదిలో వాడు ఉండేవాడు అందరూ కలిసి పూజలు జపాలు తపాలు ఎట్సెట్రా ఎట్సెట్రా సామూహిక కార్యక్రమాలు చేస్తే మధ్య హాల్లో చేసేవాళ్ళు ఇట్లా ఒక నిర్మాణం ఆనాడేదో సమిష్టి కుటుంబాలు కాబట్టి నిర్మాణం చేసుకున్నారు సరే దాంట్లో ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసే మడువా లోగిలి అన్న శబ్దం ఇప్పుడు ఎవరు వాటర్లేదే ఈ లోగిలి అన్నది పోయింది లో గిలి అంటే అర్థం ఏంటండి నీ లోపల కూడా ఓ గిలి ఉంది అది నిన్ను ఊరకుండానే వాళ్ళు అది నిన్ను కదిలిస్తూ ఉంటుంది అనమాట కదులుతూ కదిలిస్తూ ఉంటుంది ఈ గిలి అంటే అర్థం ఏది లో గిలి ఈ పదం ఎవరు బాగా తెలుసుకొని విశ్లేషించాలన్నమాట స్వాధ్యాయ యజ్ఞం చెయ్య చేసేవాడికి మాత్రమే ఈ లో గిలి అంటే ఊరకుంటే మౌనంగా ఉంటే సోహంభావంలో మునిగిపోతే దృష్టిని సహస్రారంలోనో బ్రహ్మరంధ్రస్థానంలో నిలకడ చేసి ఉంచేస్తే కొండ నివదనింది అది ఈ లోపల గిలి ఉంటుంది అన్న ఆ చీపీరు అక్కడ సరిగ్గా పెట్టలేదు పొద్దున్న ఊడ్చి సరిగ్గా పెట్టే ఇప్పుడు దృష్టి బ్రహ్మరంధ్ర స్థానంలో పెడితే ఈ చీపీరు ఎక్కడ పెట్టిందో నీకెందుక అవసరమా కానీ వీడు బొర్ర అక్కడ పనిచేస్తా ఉంటుంది అనమాట ఈ బుద్ధి అక్కడ పనిచేస్తాడు నిజానికి దానివల్ల ఏం పెద్ద విశేషం ఉంది ఆ పని అప్పుడు చేయలేదండి ఏమైనా భూ సూర్యచంద్రాది గ్రహ గోళ గతులన్నీ తప్పిపోతాయా అని అనుకోడు అబ్బే ఈ ఈ ధ్యానం పక్కకపోతుంది ఈ ఈ దృష్టి పక్కకపోతుంది ఈ సమాధినిష్ట పక్కకు పోతుంది పోయి ఏం చేస్తాడు వెళ్ళి అదేదో సరిచేసి అక్కడ పెట్టొస్తాడు మళ్ళా కూర్చుంటాడు సరే మళ్ళా కూర్చుంటే ఉన్నవాడు ఉండొచ్చు కదా ఉండడు వాడెవడో సరిగ్గా లేడు వాడెవడో తలుపు సరిగ్గా వేయలేదు కర్చన్ సరిగ్గా వేయలేదు తాళం సరిగ్గా వేయలేదు ఇట్ట దీనికి ప్రపంచంలో పనికిరాని వస్తువు కాని పనికిరాని ఆలోచన గానీ ఇది పనికి మాలిందని అది ఏది అనుకో చక్కగా అన్ని బ్రహ్మానందంలాగా దారిలో కనపడ్డవా అన్ని లోపలేస్తాం అందువల్ల కర్మ సముచ్చయం మనలో పెరిగిపోయింది మా అమ్మ ఎవరో ఒకరు చుట్టూ ఏదో ఒక పాత్ర చుట్టూతా గాని ఏదో ఒక సంబంధం చుట్టూతా గాని ఏదో ఒక దృష్టి చుట్టూతా గాని ఏదో ఒక సంస్కారం చుట్టూతా గాని ఏది లేకపోతే అనేక జన్మార్జితమైన అవిజ చుట్టూతా గాని ఏది లేదనుకోండి దానికి ఆఖరికి తనలో ఉన్న చీకటి చుట్టూ అయినా సరే తిరుగుతుంటుంది కదలకుండా మాత్రం ఉండదు ఇది ఈ బుద్ధి దీనిని మనం ఆత్మ అనుకుంటున్నాము అజ్ఞానం ఎక్కడ ఉందా అంటే ఈ కదలటానికి కారణమైనటువంటి గిలిగింతలు పెట్టేటటువంటి కదిలే